ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక ఆయనకి కొడుకు ఉన్నాడు వాడేమో మెంటల్లీ హ్యాండిక్యాప్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ నా కొడుకు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఏమిటవుతుంది ఏడుస్తూ కూర్చోవాలి నన్ను సలహా అడిగాడు ఏం చేయాలి ఏంటని నువ్వు పనిచే ఈ గోటుకు దిగ్గుపించావు అసలు అమెరికా దేశంలో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఈ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి వాళ్ళని వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఎలా ఉంది అమెరికా అమెరికా దృష్టాంతం నువ్వు దీని మీద స్టడీ చేయవు అతను బిగ్ పిక్చర్ స్టడీ చేయడం మొదలుపెట్టాడు మొదలుపెడితే అమెరికాలో ఫర్ ఎవ్రీ సెవెన్ చిల్డ్రన్ ఒక ఆర్టిస్టిక్ చైన్ ఉన్నాడు ఈ మధ్యకాలంలో రేషియో పెరిగింది అని ఇలా ఈ స్టాటిస్టిక్స్ మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఈ ఆర్టిస్టిక్ రిసెర్చ్ చేస్తున్నారు హౌ కెన్ వీ సపోర్ట్ దిస్ రిసెర్చ్ సో దాట్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నావ్ ఆ చిరణంలో కొంత లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అని ఇలా బిగ్ పిక్చర్లో పడిపోయాడు ఎప్పుడైతే బిగ్ పిక్చర్లో తన సమస్యలు చూసారా అది దట్ దట్ లూజెస్ సమాఫిట్స్ పంచ్ అది అంత ఇబ్బంది పెట్టడం ఎందుకంటే ఇన్ని వేల మంది పిల్లలు ఇలా సఫర్ వాళ్ళలో ఒకడు వీడు వాళ్ళందరూ బాగుకుంటేప్పుడు వీడు బాగుపడుతుంది వాళ్ళందరికీ ఉండే ఇబ్బంది వీడికి ఉంటుంది ఆ పేరెంట్స్కి ఉండే ఇబ్బంది మనకే ఉంటుంది పోతూ ఉంటుంది ఏదైనా ఇలాగే ఉంటుంది అది బిగ్ పిక్చర్లోకి వెళ్ళిపోతూ ఉండాలి కూడా స్మాల్ పిక్చర్లో ఉంటే సంసారము బిగ్ పిక్చర్లోకి పోతే భక్తి అనపడుతుంది ఇప్పుడు గో ఫర్ ది బిగ్గర్ పిక్చర్ మనకు కావాల్సిన బంధువులు ఎవడైనా పోయాడు అనుకోండి అయ్యో మా బంధువు పోయాడు ఏదిస్తూ కూర్చోవడం కాదు ఆవేళ బర్శీలాల పేటలో ఎన్ని శవాలు తగలబడ్డాయి దృష్టి సార్ ఓ పాటికి వాట్సాప్ హూ ఈజ్ క్రైమ్ ఫర్ క్రైమ్ ఫర్ వాట్ బిగ్ పిక్చర్ చూసుకో ఓసారి ఒక లీఫింగ్ అనే ఫైనాన్స్ వారు ఒక ఆయన ముప్పై వేలు కొట్టేసింది ఆయన పాపం ఏడు మొహం పెట్టుకుని బెంగ పెట్టేసుకున్న ఆ దగ్గరకి వచ్చాడు నేనన్నా లీఫింగ్ ఎంత కొట్టేసింది ఎంత కొట్ ముప్పై వేలు కొట్టేసాడు వాడు ముప్పై వేలు కాదు కొట్టేస్తాను గొడవ ముప్పై కోట్లు వాడు కాజేశాడు ముప్పై కోట్లు నీ నువ్వు పనిచేసే చోటే ఇంకో పది వందలు కాజేశాడు నీ చాలా తక్కువ నువ్వు పనిచే లీఫ్ ఇన్ మొత్తం ఎంత కొట్టేశాడు ఎంత వాడు అపహరించినాడు అని ఒక స్టాటిస్టిక్స్ తర్వాత నీ కంపెనీ నువ్వు పనిచేసే కంపెనీలో ఎంతమంది లీషన్లో పెట్టి ఎంత నష్టపోయారు రెండు స్టాటిస్టిక్స్ తయారు చేసినాన్ని గుర్తించమని నేను పురమాయించాను రెండు రోజుల తర్వాత వచ్చాడు స్టాటిస్టిక్స్ కొట్టుకుని మొత్తం ముప్పై కోట్లు తినేశాడు ఓకే మా కంపెనీలో ఇంకొక పదకొండు మంది వాళ్ళు తినేసాడు సరే ఎంత ఒక డెబ్భై వేలు ఒకటి రెండు లక్షల పదివేలు ఓకే ఇప్పుడు నీ ముప్పై వేలు ఎక్కడుంది అక్కడుగు ఓకే లేటెస్ట్ వాట్సాప్ ఉన్నాం మనం ఏం చేస్తామని అబద్ధపడినాం కాబట్టి బిగ్గర్ పిక్చర్లు వెతుకో స్మాల్ పిక్చర్లు పెట్టుకో నేను నాదే స్మాలర్ పిక్చర్ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అంటారు మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అది భక్తికి అనుకూలం కాదు భక్తికి ప్రతికూలం ఇంకైతేనే మమా సహ కుటుంబాల మనతో విభక్తి జ్ఞానం పదాలు చెప్పి ఎక్కువ సంకల్పాలు చెప్పి ఇదంతా కూడా అది ఇట్ డజన్ ఫిట్ ఇన్ టు దిషన్ ఆఫ్ భక్తి ఇది గీత కాబట్టి ఆ దిగర పిక్చర్లకు వెళ్ళిపోవాలి అప్పుడేమవుతుందంటే మనస్సు సహజంగా ఈశ్వరునిపై లగ్నమును ఆవేశ సమాసాయ అంటే ఏకాగ్రం చేసి దేన్ని మనహ మనస్సును భక్త సంత అంటే ప్రేమను కలిగి ఉండాలి భక్తి అంటే ప్రేమ ప్రేమను కలిగి ఉండాలి సో భక్తి అంటే సాత్వస్విన్ పరమ ప్రేమ రూప ఈ ప్రేమ అన్నది నేను చాలాసార్లు చెప్పాను అయినా ఇంకోసారి సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రేమ భక్తి అన్నది అది ఒక క్రియ కాదు సాధారణంగా ప్రదక్షిణం చేశారనుకోండి అది భక్తి అని అది భక్తి కాదు భక్తి నుంచి ఉద్బుద్ధమైన క్రియ అవుతుంది తప్ప అదే భక్తి కాదు బికాజ్ భక్తి ఈజ్ నాట్ ఎన్ యాక్షన్ ఒక యాక్షన్ భక్తి అవ్వదు భక్తి యాక్షన్ కుదు అంటే తర్వాత భక్తి ఈజ్ టేకెన్ యాజ్ ఎన్ ఇమోషన్ అలాగా శాస్త్రంలో కూడా ఒక స్థానం గౌణభక్తికి ఆ ఇమోషనల్ స్టేట్గా వ్యాఖ్యానం చేయటము కలదు సుపదామోదాన్ని కొట్టుపారేయటానికి వీరు లేదు Bhakti is an emotional state of mind, aratangar, pariganistha. Kāne ni manavikkada kushpuna kūnti e parā bhakti galado, supreme devotion. Dan anishman, anishman, swan vyekananda, kānsinak chesa, supreme devotion. Bhakti yoga ki ayana kushtakam, supreme devotion na maya kushtakam naya. Ayin. So that parā bhakti, uh, bhakti lo highest quality of bhakti dhe ke unto, it is not an emotional state of mind. ఎప్పుడైతే మీరు భక్తి అంటే ఇమోషన్ అన్నారో ఇదిగో వీడు ఊగిపోతూ ఉంటాడు నాకు దేవుడు పూజించాడు ఊగిపో అలా ఇదంతా ఇమోషనల్ ఈ ఇమోషనల్ ఇమోషనలిజం అంటారు ఇస్ ఇమోషనలిజం సెంటిమెంటలిజం అది భక్తి కింద చలాదనే మనిషి ఊరికే ఏడిచేస్తాడు భోరు భోర్మని ఏడిచేస్తారు ఎందుగా ఏడిచినా ఆ శ్రీకృష్ణుడు వచ్చేసి నన్ను ఇలాగా ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటే నాకు భోరుభోర్మని ఏడుకొచ్చేస్తుంది but uh, there may be some good point in it uh, but uh, the work becomes cautious now now this the the line the, the dividing line between uh, devotion uh, as a state of mind versus emotionalism and sentimentalism the dividing lines are thin only ah uh, bhakti uh, emotional state bhakti uh, to prarambham ayi ఇమోషనలిజంలోకి స్లిప్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అలాగే భక్తి పేరుతోటి అబాండన్మెంట్ అన్న ఒకటి ఉంటుంది అంటే భక్తి పేరుతోటి ఒళ్ళు తెలియకుండా ఆవేశం అయిపోతూ ఉన్న చూసారా అబాండన్మెంట్ చూసారా అది మంచిది కాదని పెద్దలు సలహా ఇస్తారు ఇట్స్ నాట్ గుడ్ ఊరికే డ్యాన్స్ చేసేటం కాళ్ళు నెప్పులు పుట్టిట్లా భక్తి పేరుతో ఇట్ ఈస్ నాట్ అది అబ్యాండన్మెంట్ ఉండకూడదు మస్ట్ బీన్ స మ్యాన్ of your body and mind. Bhakti where the body mind is the command of the body of the body and the body is the command of the body and the body means to go. As an emotional state of mind bhakti is handled in the state and it is very cautious handled in the air. That is that we do psychiatrists do it as well. Because it can flip into that kind of a undesirable state of mind. Bhakti is not an intellectual exercise, ఎన్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ కాదు పాండిత్యము పాండిత్య ప్రకర్ష భక్తి శాస్త్రాలందరినీ దళింగలుగా వదిలించడము లేకపోతే భగవద్గీతని పాండిత్య స్ఫోరకంగా వ్యాఖ్యానం చేయటము అది ఆ పాండిత్యం భక్తి కాదు ఇట్ ఇస్ నాట్ intellectual ఇంటలెక్చువల్ అచీవ్మెంట్ ఇంటలెక్చువల్ అకాంప్లిష్మెంట్ కాదు భక్తి అంటే bhakti ఇంకేమిటి భక్తి భక్తి ఇంకేమిటంటే మీరు వీటన్నిటికీ అతీతమైన అంటే దేహాభిమానాన్ని వెనక్కి విడిచిపెట్టేస్తారు మైండ్కి అతీతంగా పోతారు మనసు ఏకాగ్రమైపోతుంది అంటే మైండ్ బికమ్స్ నో మైండ్ ఇంటలెక్ట్ ఎక్కడ దరిదాపుల్లో ఉండదు మీరు అలాగా ప్యూర్ సైలెంట్ బీయింగ్గా ఉండిపోతారు ఆ సైలెన్స్ ఆఫ్ ది బియింగ్ సైలెంట్ బీయింగ్ అని అనండి లేకపోతే సైలెన్స్ ఆఫ్ ది బియింగ్ అని అనండి అంటే ఎప్పుడైతే మనస్సు అమనీ భావాన్ని పొందుతుందో అంటే మనస్సు మనస్సు కాకుండా అయిపోతుందో చలనం లేకుండా అయిపోతుందో అటువంటి శుద్ధమైన నిశ్చలమైన ఆ సద్ సద్రూపంగా చిద్రూపంగా శుద్ధ చైతన్య స్వరూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు ఆ బియ్యంగ్ ది లవ్ ఆఫ్ దట్ బియింగ్ ఆ శుద్ధ చైతన్య నిష్ట ఏదైతే దాని మీద ఉండే ప్రేమ దానికి భక్తి అని సో ఆ విధంగా దాన్ని నేను సగుణం నుంచి నిర్గుణానికి మధ్యలో ఉన్న స్లోగా దాంట్లో మార్చేశాను నేను మొత్తానికి సో ఇట్ మూవ్స్ లైక్ దాట్ దట్ ఈస్ ది మూమెంట్ అది మీకు సాధన అన్నది పరిపక్వమపై సాధ్యమై కూర్చుంటుంది అంచేతనే సాధ్యభక్తి అంటారు సాధన భక్తితో ప్రారంభమయ్యి అదే సాధ్యభక్తి కాబట్టి భక్త్యా సంజాతలా భక్త్యా అన్నర్భంగా అవుతుంది కాబట్టి ఆ దిశలో భక్తి నడిచేట్లా చూడాల్సి ఉంటుంది భక్త అటువంటి ప్రేమ కలిగినటువంటి వారు మాం ఉపాసతే నన్ను ఉపాసిస్తున్నారు ఆ నన్ను అనే పదాన్ని శంకరులు వ్యాఖ్యానం చేస్తారు సర్వయోగేశ్వరాణం అధీశ్వరం సర్వజ్ఞం విముక్త రాగాదిక్లేశతిమిర దృష్టిం ఇది మామికి విశేషణ మామంటే ఈశ్వరుడికి విశేషణ అదే ఈశ్వరుణ్ణి మనం ఆ విధంగా ఉపాసన చేయాలి ఈశ్వరుణ్ణి ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ట్రీట్ చేయకూడదు అంటే ఏమిటి మనం ఈశ్వరుణ్ణి ఏదో పూజలో విశసిస్తే మనకి భోగాలన్నీ అలాగే కాఫీని అన్నీ ఇచ్చేస్తాడు మన శత్రువులు తేమీ ఇవ్వడు అని ఆ రకంగా ట్రీట్ ఆయన శంకర్లు ఏమంటున్నారంటే ఈశ్వరుణ్ణి మీరు చూడాలి విముక్త రాగాది క్లేశ కిమీల దృష్టి అన్నట్టుగా చూడాలి ఈశ్వర దృష్టి వర్సెస్ జీవ దృష్టి అని ఉంటాయి ఈశ్వరుడు ఎలా చూస్తాడు జగత్తు జీవుడు ఎలా చూస్తాడు ఇదో వీడు మనవాడు వీడు పరాయి వాడు దాన్ని రాగము మనవాడంటే రాగము పరాయి వాడంటే ద్వేషము తర్వాత ఈ జగత్తుని జీవుడు ఎలా చూస్తాడు ఇది నాది అస్మిత అంటారు ఇది నాది అస్మిత తర్వాత ఇటువంటి వీటికి క్లేశములోని పేరు చిత్త క్లేశములోని పేరు ఈశ్వరునికి అజ్ఞానము అభినవేశము ఇవన్నీ ఈశ్వరుడికి పెట్టక్కర్లేదు కానీ కానీ మొత్తం మీద ఈశ్వరునియందు ఇది నాది అనేది ఉండదు దేనియందు ఇది నాది అనేటువంటి స్వత్వభావన ఈశ్వరునియందు ఉండదు తర్వాత ఈశ్వరుడు ఎవరినీ పనికట్టుకుని ప్రేమించడు ఎవరిని ద్వేషించరు కాబట్టి ఈశ్వరుడు మావాడు మేము సోషల్ పీపుల్ వాళ్ళేమో ఈశ్వరుని యొక్క భక్తులు కాదు వాళ్ళు ఈశ్వరుని చేత తిరస్కరించబడినవారు అని సమాజాన్ని మానవ మానవాళిని మతం పేరుతోటి వర్గం పేరుతోటి దేవుడి పేరుతోటి మొక్కలు చేయటం అనేది అది అజ్ఞానము కలిగిన జీవదృష్టి అవుతుంది తప్ప ఈశ్వర దృష్టి అవ్వదు ఎందుకంటే ఈశ్వరుని దృష్టిలో మతాలు ఇల్లుండవు వర్గాలు ఉండవు కులాలు ఉండవు ఏమీ ఉండవు ఈశ్వరుని దృష్టిలో కాబట్టి ఈశ్వరుని దృష్టి ఎలా ఉంటుందంటే విముక్త రాగాది క్లేశ తినిర దృష్టి అని అది ఈశ్వరుని దృష్టి కాబట్టి ఈశ్వరుణ్ణి మనం అర్థం చేసుకునేప్పుడు ఆయన్ని మనం ఎలాగైతే సంసారులమో ఆయన కూడా ఇంకో పెద్ద సైజు సంసారినట్టుగా అర్థం చేసుకోకూడదు అందుకే ఈశ్వరుని దగ్గరికి ఓ ఈశ్వర నాకు మిత్రుడు వాడు నాకు శత్రువు అనే ప్రతిపాదనతో అసలు వెళ్ళనేకూడదు తర్వాత ఈశ్వరుని దగ్గరికి నాది అనే భావంతో వెళ్ళనేకూడదు అయితే మీరు జీవదృష్టితోటి అప్రోచ్ అవుతున్నారనే అర్థం కాబట్టి ఎనీవే ఈశ్వరుడు అలా ఉంటాడు సర్వజ్ఞం ఈ సకల జగత్తు యొక్క ఈ చలనం ఏదైతే కలదో ఈ చలనమంతా కూడా ఆ యొక్క జ్ఞానమునకు వశమై సర్వశ్వాసం ద్వేష సర్వజ్ఞలాటైతే సర్వజ్ఞ అంతా తెలుసుకుంటాడు అంతా తెలుసుకుంటాడు కూడా అంతా ఉందక్కడ ఆయన చోట కూర్చొని అంతా తెలుసుకుంటున్నాడు అందులో ఒక అభిప్రాయాన్ని వచ్చే అవకాశం ఉండదు దానికి భేద దృష్టి వచ్చేస్తుంది కానీ తాత్కాలికంగా ఈస అంతా తెలుస్తూ ఉంటున్నాయని కానీ చెప్పుకోవడం తప్పేనాడు మామూలుగా అయితే సర్వశ్వాసం ద్వేష ఇంతా ఆయనయే జ్ఞానస్వరూపుడు ఆయనయే ఎందుకంటే సర్వము అనేది జ్ఞానము నన్ను మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి సర్వజ్ఞుడు తర్వాత సర్వయోగేశ్వరాణం అధీశ్వరం చూడండి యోగాలనేకం ఒక్కొక్కడు ఒక్కొక్క యోగం పెడతాడు కర్మయోగం అంటాడు ఒకడు జ్ఞానయోగం ఉంటాడు ఇంకొకడు భక్తి యోగం ఉంటాడు మరొకడేమో రాజయోగం అంటాడు లేదా ఎన్నెన్నో యోగాలు ఉంటాయి ఈ యోగాల్ని ప్రవర్తనలు చేసే ఆచార్యులు ఉంటారు వాటిని సృష్టిలో జగత్తులో ప్రవర్తనలు చేసినటువంటి దేవతారూపాలు కూడా ఉంటాయి ఒకప్పుడు పతంజలి మహర్షి ఆదిశేషుడు అవుతారు అని అలాగా రకరకాలుగా చెప్తారు కాబట్టి భరతముని శివుడి నుంచి నాట్యశాస్త్రాన్ని సంపాదించేదని నాట్య యోగమని ఆ రకంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తారు సో ఈ విధంగా ఈ యోగేశ్వరులు అంటే వివిధ యోగములు యోగము అంటే ఈశ్వరుని పొందే ఉపాయము అని అర్థం ఈశ్వరుని పొందే ఉపాయానికే యోగం ఉంటారు ఎన్నెన్నో యోగాలను చెప్తూ ఉంటాం యోగాన్ని ప్రవర్తన ఆచార్యులు ఉంటారు ఆ యోగాలను లోకంలో బాగా ప్రతిష్ఠితంగా లోకంలో ప్రచారం చేసేటువంటి మహాత్ములు ఉంటారు వీళ్ళందరికీ కూడా అధీశ్వరుడు ఈశ్వరుడు శ్రీ శ్రీకృష్ణుడు అపరమాత్మయే ఆ విధంగా మనం ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోవాలి నేను ఒక సంసారిని ఈశ్వరుడు ఇంకో సంవసారి నేను మొగాడిని ఈశ్వరుడు మొగాడు నాకు ఒక భాగ్యం ఉంది ఈశ్వరుడికి ఇద్దరు ఉన్నారు నాకు ఇద్దరు ఉన్నారు అది నలుగురు కొడుకులు ఉన్నారు ఇలా మొదలుపెట్టడం కంటే ఇది దిస్ ఈజ్ ది వే విశ్వరూప ఉపాసన సందర్భంలో ఇలా ఉంటుంది అలాంటి ఉపాసనలు ఉంటాయి ఓ రకంగా సాకారంలో సగుణము నుంచి సాకారానికి కూడా వచ్చేస్తే అలాంటి ఉపాసనలు కూడా మీరు పెట్టుకోవచ్చు ఆ సందర్భంలోకి యూఆర్ వెల్కమ్ టు ఆల్ దాట్ బట్ మీరు ఒక గ్రిడేషన్ చెప్పుకోవాల్సి వస్తే ఆ సాకారం నుంచి సగుణంలోకి వచ్చి ఇక్కడ ఆకారం ఉండదు అంత గుణమే ఉంటుంది తప్ప రూపం ఉండదు సో ఆకారం ఉండదు సో ఈశ్వరుని యొక్క అజ్ఞానము యొక్క మహిమని మీరు భావన చేస్తారు ఈశ్వరుని యొక్క శక్తిని భావన చేస్తారు ఈశ్వరుని వ్యాపకత్వాన్ని భావన చేస్తారు అలా భావన చేస్తారు తప్ప చేతురూకాలు అన్నట్టుగా శిరపాణ్యాజిమాని పురుష అన్నట్టుగా పెట్టుకోడు అది శంకరుల యొక్క ఉపాసన ఆ ఉంటుంది మీరు శిరఫ్పాణ్యాధిమాని పురుష రూపంగా ఉపాసన చేదలుచుకుంటూ చేసుకోవచ్చు తప్పేం కాదు వీర్ వెల్కమ్ టూ స్వామి వివేకానంద చేపలన్నీ సముద్రంలో ఒక సమావేశం చేసి ఒక రిజల్యూషన్ ఫస్ట్ చేసి ఏమని మనము దేవాలయం హటపట్టుకోవాలి దేవుడికి పూజ చేసుకుంటున్న దానికి ఇప్పుడు ఆ దేవాలయంలో విగ్రహం ఏ రూపంగా ఉంటుంది ఓ పెద్ద సైజు చేప ఉంటుంది వెనకడే అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందని చెప్పడానికి సో దాని అంటే గాడ్ ఈశ్వరుడు అనేది అంత్రోపోమార్ఫిక్ గాడ్ అని మీరు ఆ రూపంగా ప్రతిపాదన చేసి ఉపాసన చేయవచ్చు లేదా మీరు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గో వన్ స్టెప్ హయర్ హోల్డ్ ఆన్ టు డేస్ సర్వయోగేశ్వరాణం అధీశ్వరం సర్వజ్ఞం విముక్త రాగాది క్లేశక్కి మీద దృష్టి అటువంటి విధంగా ఎప్పుడైతే మీరు ఈశ్వరుని ఎందు రాగద్వేషాలను ఆపాదించడం మానేస్తారో మీకు కూడా రాగద్వేషాలు శిథిలమైపోతాయి ఈశ్వరునికి శత్రువులు ఎవరిలో లేనండి ఈశ్వరుడికి మిత్రులు శత్రువులు అన్నవాళ్ళు లేరు తన వారు పరాయి వాళ్ళు అన్నవాళ్ళు లేరు అది ఈశ్వరుడు ఈ భక్తుడు ఉన్నాడు ఇతడికి ఈశ్వరుడి గురించి తెలుసు ఏమని ఆయనకి స్వాపరా భేదము లేదు ఈశ్వరుడికి ఇతడు భక్తుడు ఇతనికి స్వాపరా భేదము నిలబడుతుందా ఎంతకాలం నిలబడుతుంది నిలబడదు పోతున్నావు ఎందుకని భక్తుడికి ఈశ్వరుడు ఆదర్శం అప్పటికీ ఈశ్వరుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి స్వాపర అనే భేదం లేకుండా అందరికీ సుఖం ఇచ్చినా అందరికీ సమానంగా ఇస్తాడు దుఃఖం ఇచ్చినా అందరికీ సమానంగా ఇస్తాడు ఎలా ఎలా దుఃఖం ఎలా కా ఎండలు ఎలా కాసి ఇస్తున్నాడు పెట్టలేకపోయి ఎక్కడ మహాశయం కూడా ఏమి చేయలేకపోయింది సో మహాశయం వచ్చింది వెళ్ళింది మన ఎండలు ఫార్టీ ఫోర్ అలాగే మిగిలిపోయేస్తారు దుఃఖాన్ని అందరికీ సమానంగా ఇచ్చేస్తాడు ఇంకెవరిని మొహమాటమైన సుఖమైనా అలాగే ఎందుకంటే నమే ద్వేష్యోస్తి న అనే సో సమత్వం ఉంటుంది అంటే సమత్వం అనేది దట్ ఈక్వాల్యూటీ సేమ్నెస్ సేమ్నెస్ దట్ ఈస్ ది డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈశ్వర్ అలా అలా డిఫైన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ విధంగా మీ హృదయంలో కూడా ఆ వైశాల్యం వచ్చేస్తుంది మీ అంచేతనే పొద్దుస్తమానం ఈశ్వరుడు వీళ్ళని కొట్టాడు వాళ్ళని చంపాడు వీళ్ళని కాపాడాడు వీళ్ళకి వరాలు ఇచ్చాడు వాళ్ళని ఏమో గోతులు అని ఆ రకంగా అలాగా పర్మనెంట్గా రాక్షసులు శత్రువులు దేవతలు ఆయన ఈ రకంగా ఈశ్వరుణ్ణి ఒక పక్షపాతి కింద తయారు చేసి సింబాలిజం ఉందని మనస్సులో ఉండే సత్సంకల్పాలు దేవతలు దుష్ట సంకల్పాలు రాక్షసులు ఆత్మ రూపంగా ఉండే ఈశ్వరుడు అలాగే మీరు దాన్ని సద్దుబాటు చేసుకుంటే పర్వాలేదు కానీ బుద్ధస్తమానం అదే కథ పెట్టుకుని అలాగే మీరు యథార్థంగా చూసుకుంటే ఈశ్వరుని యొక్క అసమత్వము అనేటువంటి విషన్ ఏదైతే ఉంటుందో దానికి దూరమైపోతుంది దూరమైపోతే ఈశ్వరుడికే లేదు సమత్వం ఇంకా భక్తునికి ఎక్కడి నుంచి వస్తుందండి ఏదో శాంతం ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద వేస్తుందా ఈశ్వరుడికే లేదు సమత్వం ఈశ్వరుడే ఓ పక్షాన్ని ఉంటాడు ఇంకో పక్షాన్ని ద్వేషిస్తాడంటే మేము మాత్రం ద్వేషించకుండా ఎందుకు ఉండాలి మేము ద్వేషిస్తాం ఆయన మేము పూజించి వాడే ద్వేషించినప్పుడు మేము ఎందుకు ద్వేషించకూడదు మేము పూజించేవాడికే రాగమన్నప్పుడు మాకెందుకు ఉండకూడదు అలా ఉండకూడదు కాబట్టి ఈశ్వరుని యొక్క పరిభాష చాలా ఉన్నతోన్నతంగా ఉన్నట్లయితే ఆ భక్తి చాలా ఉన్నత స్థాయికి ఆటోమేటిక్గా చేరుతుంది మంచిది ఇంకా ఎలా ఉండాలి భక్తి ఉపాసన ఉపాసనన్నా భక్తి అన్నా ఒకటే ఉపాసన కొంచెం వైడర్ మీనింగ్ ఉంది కానీ శంకర్లు మీనింగ్ చెప్పబోతున్నారు కూడా ఇంకో విశేషణం వేశారు నిత్యయుక్త నిత్యయుక్తులై ఉపాసన చేయాల్సి ఉంటుంది చూడండి నిత్యయుక్తులంటే ఆ యోగము యోగము అంటే ఈశ్వరునితో సంబంధము ఏర్పరుచుకునుక ఏమిటి ఆ సంబంధము భక్తి భక్తి అనే త్రా ఓ మహాకవ్ అన్నాడు ఓ ఈశ్వర నీవు నాకు ప్రియతముడవు నేను భక్తి అనేటువంటి గుణముతో గుణము త్రాడు భక్తి అనే గుణముతో నీ పాదపద్మములను కట్టివేసినాను నువ్వు ఇంకా నా హృదయం నుండి ఎక్కడికి కదలలేవు కాళ్ళు కట్టేస్తే ఇంకెక్కడికి వెళ్తాడు అని అంటాడు మహాత్ముడు కాబట్టి ఈశ్వరుని ఈశ్వరునితోటి ఆ కనెక్టెడ్నెస్ కనెక్ట్ అయి ఉండాలి ఈశ్వరునితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఆ సంబంధం ఎటువంటిదై ఉండాలి నిత్య సంబంధం అయ్యి ఉండాలి ఈశ్వరునితో నిత్య సంబంధం ఉండాలి ఇది భక్తి శాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటి అంశం మనం ఎలా ఉంటామంటే సంసారంలో ఉంటూ ఉంటాం ఇప్పుడు దీనికోసం గృహస్థు సన్యాసే అని పెద్ద ఇప్పుడు సన్యాసే ఉన్నాడు వాడు కూడా ఈ ఆశ్రమానికి నేను కట్టుబడి అనుకుంటాడే తప్ప ఈశ్వరులతో నిత్య సంబంధం పెట్టుకోవడం అంత నేను ఈ ఆశ్రమానికి చెందినవాడను నిద్రలేసుకొని ఈ ఆశ్రమం నాది ఈ ఆశ్రమానికి నేను చెందినవాడను అని ఆ విధంగా ఆ సంబంధం పెట్టుకుంటాడు తప్ప ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుంటాం నిత్య సంబంధం అలా ఉండవు మన సంబంధం ఎలా ఉంటుంది గుళ్ళోకి వెళ్ళినప్పుడు రెండు నిమిషాల సంబంధం గుళ్ళోని రాగానే పోయిందంటే సంబంధం సంసారంతో ఉంటుంది దాన్ని పరిశీలనలో పెట్టుకోవాలి కాబట్టి ఎలా పరిశీలించుకోవాలంటే ఈ సంసారంలో నాకు సంబంధము అనిత్య సంబంధమే తప్ప నిత్య సంబంధము లేదు సంసారంలో సంబంధం ఏమైనా ఉంటుంది నేను ఈ ఈ స్త్రీకి నేను భర్తను ఈ పిల్లవాడికి నేను తండ్రిని ఈ పెద్దాయకి నేను కొడుకును అంటే ఇవి ఇలాంటి సంబంధాలు ఉంటాయి ఈ సంబంధాలు ఎటువంటి సంబంధాలు ఉండేవి అనిత్య సంబంధాలు కావాలి ఓ కాలంలో వస్తాయి మరో కాలంలో పోతాయి ఆ ఉండాల్సినంత కాలం కూడా ఉండవు మధ్యలో ఎవరు ఎవలట్లో వారికి దెబ్బలు అనుకుంటే అక్కడే అక్కడికి అదే ఆఖరు అక్కడే ఈ సంబంధాలు చాలా అల్పంగా ఉంటాయి చాలా చాలా చిన్నదిగా అంటే చాలా వీక్గా ఉంటాయి వీక్ ఫోర్సెస్ అని లేండర్ వాల్స్ ఫోర్సెస్ లాగా ఉంటాయి వాటిలో ఏం పసు ఉండదు ఆ సంబంధాలు మీకు నిత్య సంబంధం ఎక్కడ ఉంటుందండి మీ హృదయంలో చైతన్య రూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడితోటి ఉంటుంది నిత్య సంబంధం కాబట్టి ఈశ్వరుడితోటి నిత్య సంబంధాన్ని పెట్టుకోవాలి హే హే నాథ హే ఈశ్వర నేను నీ వాడను అని ఇచ్చే సంబంధం పెట్టుకోవాలి కాబట్టి ఆ సంసారంతో సంబంధం పెట్టుకోకూడదు ఇది భక్తిలో రావలసిన ఒక ప్రధానమైన పరిపక్వత భక్తుడు చాలా కష్టం తేలికాదు ద్రోహడు ఉంటాడు నేను ఇంకా సంసారం పెట్టుకోనుండి నేను ఇంకా స్పిరిచువల్ లైఫ్లోకి వచ్చేస్తున్నాను ఓకే సో వట్ యూ వాంటు ఇంకేమైనా ఉద్యోగం చేయను ఇంటికి వెళ్ళను బాధ్యత బాధ్యత పిల్లలు ఇంకా నాకేమర్థం లేదు నేను ఇంకా దేవుడే నాకు సంబంధం అంటాను అని గుడ్ మీనింగ్ హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు గివ్ అప్ అలా ఛాలెంజ్ చేయడం అంత సరళం కాదు చాలా కఠినమైన విషయం ఎంతో కమిట్మెంట్తో ఛ్యాగ్ చేస్తాడు త్యాగం చేసి ఓ ఆశ్రమంలో లైబ్రరీ ఇన్ఛార్జ్గా వచ్చేస్తూ ఉంటాడు ఏమంటాయి లైబ్రరీ ఇన్ఛార్జో లేకపోతే కిచెన్ ఇన్ఛార్జో లేకపోతే కొఠారి మొత్తం ఆశ్రమానికి ఇన్ఛార్జో ఏదో పనిచేస్తూ ఉంటాడు కర్మయోగ విచ్ ఇస్ ఫాయిన్ కానీ సంబంధం ఎక్కడ సంబంధం అంటే హృదయంలో ఉండే భావము భావ యద్భావం మనిషిని భావము మనిషిని యొక్క జీవితాన్ని లౌకిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఆ జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది భావం మనిషి భావం ఉంటుంది ఈ ఆశ్రమమునకు నేను చెందినవాడను అని తనను తాను ఆశ్రమానికి సంబంధం పెట్టుకుంటాడు కట్టి వేసుకోవటం సంబంధం అంటే లేదా ఆశ్రమన్ని ఆదరించుకుంటాడు అరే ఆశ్రమాన్ని పట్టుకోవడం కోసమా ఇల్లు ఇల్లు వచ్చింది ఆశ్రమంలో ఉంటాము ఆశ్రమానికి కావాల్సినటువంటి పనులన్నీ రెస్పాన్సెస్ అన్నీ అవుతూ ఉంటాయి ఏ పని ఆగదు కానీ సంబంధం ఎక్కడా కావచ్చు కహాబంధేహు ఏహో సంబంధం ఇప్పుడు కెరటం ఉంటుంది కెరటం తీరానికి వస్తుంది బీచ్లోకి వస్తుంది ఇసుక మీదకి వస్తుంది తీరాన్ని ఘీ కొంటుంది తీరం మీద బాగా పైకంట పాకుతుంది కానీ అది ఎంత వేషాలు వేసినా ఎంత డ్యాన్స్ చేసినా కూడా కెరటానికి తీరంతో సంబంధం ఎన్నడూ ఉండదు కెరటానికి సంబంధం సముద్రంతో ఉంటుంది సముద్రంలోనే పుడుతుంది సముద్రంలోనే మనుగడ మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంది కాబట్టి కెరటము తీరంతో సంబంధం పెట్టుకుంటారని అనుకోవడం ఎంత అవివేకము మనము ఈ సంసారంతో సంబంధం పెట్టుకుంటాననుకోవడం అంత అవివేకం మనకి సంసారంతో సంబంధము అది ఉండదు మీరు అజ్ఞానం చేసి పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఉండదు అలా మొక్కలైపోతూ ఉంటుంది ఆ సంబంధం సంబంధం పెట్టుకుంటే ఆ సంబంధము నిత్య సంబంధము ఇప్పుడు కాబట్టి నిత్య సంబంధాన్ని పెట్టుకునే ఉపాయం ఏమిటి నిత్య సంబంధాన్ని గుర్తించడమే నిత్య సంబంధాన్ని పెట్టుకోవడం కొత్తగా పెట్టుకునేది ఏం లేదు నిత్యయుక్త దీనికి రెండు రకాలుగా చెప్పచ్చు అధ్యాత్మంలో నిత్యయుక్తత్వము అంటే నిరంతరమైన అంటే బ్రేక్ లేకుండా ఈశ్వరుని తోటి సంబంధాన్ని పెట్టుకోవడానికి సో ఏదేవ దేవఃే తదేవ మంగళాయ లాభం కలిగినా నష్టం కలిగినా లౌకిక దృష్ట్యా లాభం కావచ్చు నష్టం కావచ్చు కానీ భక్తుడి యొక్క దృష్టిలో నష్టము లే లాభ నష్టాలకు అతీతమైన దృష్టిలో ఉంటాడు ఇది మనకి ఈశ్వరుడు చేశాడు అని ఈశ్వర సంబంధాన్ని పెట్టుకుంటాడు సుఖం వచ్చినా ఈశ్వర సంబంధమే దుఃఖం వచ్చినా ఈశ్వర సంబంధమే ఆరోగ్యమైనా ఈశ్వర కృపయే రోగం వచ్చినా ఈశ్వర కృపయే అని మందు వేసుకుంటాడు కానీ రోగం కూడా ఈశ్వర కృపయే అని ఆధ్యాత్మంలో ఈశ్వర సంబంధాన్ని నిలబెట్టి ఉపాయం ఏమిటంటే ఆ సుఖ దుఃఖములను సమబుద్ధితో స్వీకరించటము ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేస్తూ ఉండడము లభించేటువంటి సుఖ దుఃఖాలను కర్మఫలములను ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తూ ఉండడము ఇది అధ్యాత్మమునందు నిత్యయుక్తత్వానికి ఉపయోగించేటువంటి టిప్ ఉపాయం ఇంకా అధిభూతంలోకి వస్తే సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించగలిగినట్లయితే మీకు ఈశ్వర సంబంధం నిత్యంగా నిలబడుతుంది ఇప్పుడు ఘటఘటమే సాయి రమత్ కటు వచన మతు బోలుదే అని అంటుంది ఎవరు మీరాబాయ్ అంటుంది మీరాబాయి పాఠంలో నాకు గుర్తు సో ఆమె ఏమంటుందంటే ప్రతి ఘట ఘటమంటే ఈ దేహానికి ఘటము అని పేరు దేహానికి ఘటము పదము సెల్ఫ్ ఎక్స్ప్లెయినింగ్ గా ఉంటుంది ఘట్యతే ఇది ఘట ఘటం అంటే కొండ దానికి ఘటం అని వచ్చింది మట్టి ముందు తీసుకుంటారు ఆ మట్టి ముద్దని ఇటువంటి దాన్ని కొంత మ్యానుకులేట్ చేస్తారు ఘట్యత అంటే దీని మ్యానుకులేటెడ్ అని అర్థం ఆ మట్టి ముందని చక్రం మీద పెట్టి మ్యానుకులేట్ చేస్తే ఏమిటో వస్తుంది ఘటం వస్తుంది అలాగే తల్లి గర్భంలో ఒక కణాన్ని పెట్టుకుని దానికి ఆహారాన్ని సరఫరా చేసి మ్యానుకులేట్ చేసి చేతులు కాళ్ళు అలాగే తయారైంది దీనికి ఘటము అని ఇది ఘటం ఘటం అంటే పేదాల ఈ వేదార్థుల్ని ఒక ఆయన వెళ్ళాడు మీరు కుమ్మరి వాళ్ళు రాదార్థులంటే కుమ్మరి వాళ్ళు ఎందుకంటే వాడిని తెల్లారి లేస్తే ఎప్పుడూ ఘటన తప్పింట్టు వేరే ఉండదు కనుక ఈ ఘటమంటే ఆ దృష్టాంత ఘటమే కాదు ఇది కూడా ఘటన ఎందుకంటే ఘట్యత పంచభూతాలను తీసుకుని కుమ్మరి మట్టి నీళ్లు అన్ని కలిపి మ్యాన్కులేట్ చేస్తున్నట్టుగా పంచభూతాలను తీసుకుని మ్యానుకులేట్ దేవుడు మ్యాలిక్యులేట్ చేస్తే ఈ ఘటన తయారైంది అని చేతనే సరిగ్గా చదువుకోకుండా అల్లరి చేస్తుంటే వాళ్ళు ఏమంటారు వీడు అల్లరి ఘటము అంటారు అంటారు ఘటమే సో ఎనీవే ఈ ఘటము ఈ ఘటంలో ఈ ఘటంలో ఈ ఘటనలో ఘటములన్నిటి ఎందు ఈషహ ఈశ్వరుడేయగలడు ఈ సాయి అంటే తిరగేస్తే సాయి అయిందండి ఈషహయే ఈషహా తిరగేసి ఏమొస్తుంది అంటే కొంచెం మీరు ఆ శాస్తా ఇంకా అలాంటివి పెట్టుకోకుండా పెరిగేస్తే సాయి అవుతుంది సో ప్రతి ఘటమునందు కూడా ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు కటువచన మతం బోల్క పరుషమైన మాటను అసలు పలకద్దు ప్రేమగానే మాట్లాడు పరుషంగా పలకనే వద్దు ఎందుకంటే పరుషవచనము ఎవరిని ఉద్దేశించి పలికినా ఆ ఘటనలో ఉండే ఈశ్వరుడికి అది ఆ ఈశ్వరుణ్ణి మీరు విస్మరించాలి లేకపోతే కటువచనాన్ని పలకలే సపోజ్ ఇది గుర్తుపెట్టుకుని కటువచనమే పలకలేదనుకోండి అంటే ఆ ఈశ్వరుని నుంచి మీరు పక్కకి జరగలేదనమాట ఆ నిత్య సంబంధాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది శంకర నిత్యయుక్త అతీతానంతరాధ్యాయాోక్త శ్లోకాన్యాయనా సతత యుక్త సంతహ ఆ నిత్యయుక్తత్వాన్ని సాధించడానికి శంకరులో టిప్ ఇస్తున్నారు ప్రాక్టికల్ టిప్స్ ఇవన్నీ కూడా భక్తి అంటే చాలా ప్రాక్టికల్ ఇదేం చెరిటికల్ కాదు ఇది వెరీ ప్రాక్టికల్ సో శంకరులు అంటున్నారు ఎలాగండి నిత్య సంబంధం పెట్టుకోవడం ఎలాగా అంటే మీరు ఒక పనిచేయండి గడచిన అధ్యాయం గడచిన అధ్యాయం అంటే పదకొండు అధ్యాయాలు నేను చేయండి అంటే ఎలా కదా బిఫోర్ అతీత అనంతర అధ్యాయ గడచిన అంటే పదకొండు గడిచే కానీ ఇమీడియట్లీ బిఫోర్ ఏది ఉంది పదకొండు ఉంది అది తీసుకో అధ్యాయం ఆఖరణ శ్లోకం ఉంది అది పట్టుకో ఆ శ్లోకం అర్థాన్ని ఆకలింపు చేసుకో నీ జీవితాన్ని ఆ అర్థమునకు తగ్గట్టుగా నడిపించుకో న్యాయనా అంటే నడిపించుకునే పద్ధతి జీవితాన్ని ఒక నడిపించేటువంటి ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఆ శ్లోకం నుంచి నువ్వు తీసుకో మత్కర్మకర ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుతా పాఠం చెప్పినా ఈశ్వరార్పణ బుద్ధే కాఫీ తాగినా ఈశ్వరార్పణ బుద్ధే నీళ్ళు తాగినా ఈశ్వరార్పణ బుద్ధి భోజనం చేసేప్పుడు మీరు ప్రార్థన చేస్తారు స్వాహకారంతో ఈశ్వరాత్మ బుద్ధితోటే భోజనం చేయాలి మెకానికల్గా చేయడానికి మీరు లేదు బుద్ధిని ఏకాగ్రం చేసి మనస్సుని పెట్టి చేసుకుంటూ ఉండాలి సో ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పని చేసినా మత్కర్మ మతృతం మన డ్యూటీ ఉంటుంది రెస్పాన్సెస్ ఉంటాయి మనం ఒక సందర్భంలో ఓ రకంగా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ టైంకి అలా రెస్పాన్స్ అవ రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు గుమ్మల్లోకి ఎవడో వస్తారు మంచినీళ్ళు తాగా తా ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ రెస్పాన్స్ని వీడు ఎవడో వచ్చాడు మనకు కావాల్సిన వాడు కాబట్టి మంచినీళ్ళు ఇద్దాం లేకపోతే ఇంకో హడికి అయితే ఇవ్వక్కర్లేదు అని అలాగే రాగద్వేషాలు పెట్టుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటి వాడికి మంచినీళ్ళు ఇవ్వడు వాడికి తిట్టివాడైనా మంచినీళ్ళు తాగవాలో ఎవరైతే ఒకప్పు మంచినీళ్ళో కాఫీ తాలో ఆ తర్వాత మళ్ళీ దెబ్బలాడవచ్చు తిట్టచ్చు బలం వస్తుంది ముందు తీసుకో ఎందుకంటే నిన్ను తిట్టడానికి నేను వచ్చానంటే పర్వాలేదు తిరుగు కానీ తీసుకో కాఫీ తీసుకో కాఫీ తీసుకున్న తర్వాత కాదు నేను నిన్ను తిట్టడానికే వచ్చా పర్వాలేదు నేను ఎక్కడికే వెళ్ళాను ఐఎమ్ హియర్ అమ్మా హేవే తప్ప స్కాస అని మీరు అన్నారనుకోండి అది ఈశ్వరార్మణ బుద్ధితో ఏ చేసినా ఈ కూడా శత్రువును కూడా ఈ ఈశ్వరుని దర్శించడానికి అవకాశం ఉన్నది అది కల్టివేట్ చేసుకోవాలి నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నాను ఆ ఆ పద్యం అది అనుభవానికి వాడు జీవనముక్తులు అయిపోతాడు అపకారికి నెపమన్నక ఉపకారం చేయువాడు నేర్పరిశ్రమస్తుంది వాడు అపకారం చేశాడు వాడు వచ్చాడు ఇగువ నువ్వు నాకు అపకారం చేసేవు కదా అని నెపం వాడు ఏదో ఉపకారం కొంతమంది లవ్ అంటారు వాళ్ళు చేసిన అపకారాన్ని తక్కువ మర్చిపోతారు మళ్ళీ పని వస్తే వీడి దగ్గరికి వెళ్తే మన పని అయిపోతుందని పరిగెత్తులేక ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తే వాడు మంచినీళ్ళు ఇవ్వలేదు పరాభవమే చేశాడు వాడు మర్చిపోయాడు ఏడా తర్వాత వాడే పరిగెత్తుకొచ్చాడు అప్పుడు ఏం చేయాలి చక్కగా వాడికి మంచినీళ్ళు ఇచ్చి కాశీ ఇచ్చి కొంత దక్షిణ కూడా ఇచ్చే పండు ఫలం ఉంటే వాడికి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీర్చిపోయాలి అది భక్తి అంటే అలా ఉంటుంది భక్తి అంటే మన వాళ్ళు దాన్ని రిచువల్ ఈజ్ భక్తి అనే విధంగా డిఫైన్ ఎప్పుడైతే చేసేస్తారో భక్తి ఈజ్ ఐడెంటికల్ టు రిచువల్ రిచువల్ ఈజ్ ఐడెంటికల్ టు భక్తి అని ఎప్పుడైతే భక్తి అంటే స్పిరిట్కి భక్తులు పేరు రిచువల్ ఈజ్ ద ఫిజికల్ యాక్షన్ అంటే ద స్పిరిట్ బిహైండ్ దట్ యాక్షన్ ఇస్ భక్తి ఆ డిస్టింగ్షన్ మెయింటైన్ చేయకపోతే అంత కలగాభోగం చేసి పెడితే రిచువలే భక్తి అనే విధంగా మీరు నడిపిస్తే అది భక్తి చాలా వీక్ అయిపోతుంది ఉంటుందో పిసరవు కానీ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి జ్వలంతమైన భక్తి కావాలన్నట్లయితే ఆ మత్కర్మకృత న్యాయం న్యాయము అంటే జీవించే పద్ధతి జీవన శైలికి న్యాయము అంటారు సో మత్కర్మకృత మత్పారమర్మ ఈశ్వరుని పొందుతారు లక్ష్యం కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు పొందకపోతే ఏం పొందుతారు ఇప్పుడు ఈశ్వరుని పొందుతూ లక్ష్యం కాదండి ఏం ఏమిటి లక్ష్యం ఏమిటి చెప్పండి ఏమిటి లక్ష్యం డబ్బు ఏం చేస్తారండి డబ్బు క్యాకరణే భయ బుద్ధు హే ఏం చేస్తారు డబ్బు ఓ అరవై లక్షలు ఎక్స్ట్రా సంపాదించాడు ఏం చేస్తాడు కూర్చుని రూపాయలు తింటాడా ఆ డబ్బు యొక్క విషయం తెలియకపోతే మూర్ఖులుగా జరుగు ధనం ధన పరమాహాయం చేసుకుంటారు ధనాన్ని ఎవడో దాన్ని ఇంకోడెవడో దాన్ని వినియోగిస్తారు వీడు సంపాదించిన వాడు తిరిగి ఉండదు పెట్టదు కాబట్టి సంపాదించే సమయంలో మనకి ఎంత అవసరమో అంత సంపాదించటం మన అవసరం అట్లా పెట్టుకుని దాన్ని వితరణ చేసేస్తూ ఉండడం భోగేయకుండా ఉండడము ఫ్రీగా ఉండడము అలా చేస్తే ఈశ్వరునిపై పరమత్వం సహజంగా వస్తుంది ఇంకా భోగాలు అయా భోగ డబ్బు డబ్బు కంటే మోర్ డేంజరస్ భోగాలు ఎందుకంటే భోగా సర్వేంద్రియాణాన్ని నిరయంతి తేజ అది ఇంద్రియముల యొక్క శక్తిని కరిగించి వేసి వీడిని రోగిష్టి వల్లనే తయారు చేస్తారు మిడ్డే మిడిల్ ఏజ్ వచ్చేప్పటికీ షుగరు బీపీ వచ్చి మిడిల్ ఏజ్ వచ్చేపటికి షుగర్ ఉంటుంది షుగర్ ఉందంటే వాడి వాడి బతుకున్నందుకు ఆ దేహాభిమానంతో ఆ బాడీని మెయింటైన్ చేసుకుంటూ పడుతున్నాను బీపీ అంటాడు అయితే క్లాత్ అంట ఈ క్లాత్ గురించి మొన్న నేను అరగంటసే ప్రోగ్రామ్ విన్నా టీవీలో హెల్త్ గురించి మంచిది కదా తెలిస్తే సైన్స్ కూడా చెప్తున్నాడని ప్రేమతో విన్నాను ఇంత సైన్స్ కలిసి ఈ క్లాత్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి ఇంకా నిర్ణయం కాలేదు ఇవాళ ఒక డయాబెటీస్ స్పెషలిస్ట్ అంటాడు ఈ డయాబెటీస్ అన్నది ఏ ఏ అవయవాన్ని ఏ విధంగా హాని కలిగిస్తుంది అన్నది యథలితంగా మాకు కూడా తెలియదని అది ఒకళ్ళు లేబర్ని కొట్టేస్తుంది ఇంకొకళ్ళు హార్ట్ని కొట్టేస్తుంది మరో ఒక కొట్టేస్తుంది అది ఏ అవయవాన్ని కొట్టేస్తుందో ఒక ప్రయారిటీ కింద ఒక లిస్ట్ కింద మనం చేస్తుందంటే దానికి ఎవరైనా మన ప్రొటెక్షన్ ఏదైనా చేసుకోవచ్చు కదా ఇవి నెవర్మా అది ఎక్కడ ఎలా దెబ్బతీస్తుందో తెలియదు అది వస్తుంది ముందు భోగాల వల్ల భోగము మీరు ఇంద్రియముల యొక్క ఇంద్రియములను మొతాదు నుంచి భోగములో ప్రవేశపెడితే ఏ క్షణంలో ప్రవేశపెడితే ఆ క్షణంలోని చెంప మీద కొట్టినట్టుగా మనకి ఫలం కనపడుతుంది ఒక్క పిసరు కప్పుపడి కొంచెం ఎక్కువ భోజనం చేస్తే కడుపులో పోతూ అరగడుపులో కాబట్టి భోగ భోగాలని కొట్టుకుని వెలాడడం అజ్ఞానం ఇంకేం మిగిలిందండి ఈ సంసారంలో ధనము వ్యర్థము భోగములు హాని ఇంకేం మిగిలింది అండి క్యా రక్క హే దునియా ఏం మిగిలింది ఇంకా కాబట్టి ఇంకా దేర్ ఈజ్ నో ఆప్షన్ దేర్ ఈస్ నో చాయిస్ ఈ దేర్ ఈజ్ నో చాయిస్ ఓన్లీ వన్ పార్ట్ దట్ ఈస్ బి డివోటెడ్ టు ఈశ్వర ఇంకా వేరే పార్తే లేదు చాయిస్ లేదు కనుక మత్పరమా అది ఆ న్యాయం నీకోసారి గుర్తు చేస్తున్నా మత్కర మధురం మత్పరమా మత్పరమ మద్భక్త ఈశ్వరుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి సర్వవ్యాపకంగా సర్వముణంలో అలా ఝలక్ ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈశ్వరుణ్ణి ప్రేమించటం నేర్చుకోవాలి అది గొప్ప సకల ప్రాణులయంలో ఆ ఈశ్వరుని చూసే నేర్పే ఉంటే అవి అవిభూతి మీకు సకల ప్రాణులైనందు అలా గోచరిస్తూ ఉంది దాన్ని గుర్తుపట్టగలిగితే అది భక్తి తర్వాత సంఘవర్జిత ధన పుత్ర మిత్ర కళత్ర వస్తు వాహన ఇత్యాదు సంఘం అనేది ఉండటం దేని మీద సంఘం ఉండటం సంఘం ఆసక్తి అనేది దేని మీద ఉండటం కంఠాయామకి మొదల మీద కట్టుకున్న కండువా ఆసక్తి ఉండదు భోజనం చేసే ప్లేటు మీద కూడా అస ఇది నా ప్లేటు అని అన్నాడంటే ఆసక్తి నా ప్లేటు అంటాడు ఏమంటే ఈ స్టీల్ కంటే వెండి మంచిది నెక్స్ట్ స్టెప్ వెండి కంచంలో భోజనం చేస్తాడు వెండి కంచంలో మధ్యలో బంగారపు బంగారం పువ్వులు వెండి కంచం ఆకులో భోజనం చేస్తే అయిపోయాయి దీన్నే చేతిలో పెట్టేస్తే తినేస్తే అయిపోయాయి దీనికోసం వెండి కంచం మళ్ళీ దాన్ని కలుపుకుని భర్తలు తీయటం వాడు ఎవరు బొక్కలు పోకుండా కాపలా ఈ సంసారాన్ని ఎవరైంది కాపలా కాయాలి కాబట్టి అస అసంగ ఆత్మస్వరూపము అసంగము భక్తులు ఈశ్వరునికే అటాచ్ అయి ఉంటాడు తప్ప అటాచ్ అయి ఉంటాడు సంఘవర్తిక నిర్వైర సర్వభూకేషు ఏ ప్రాణి ఎడల వైరం అనే మాటే లేదు ఇప్పుడు దోమలు కొడతాయి దోమల మీద వైరం చేస్తామా దోమల మీద వైరం చేయాలి దోమలు కొంటున్నప్పుడు దోమలకట పట్టుకుంటాం అంటే అంతేగాని దోమలను ద్వేషించటము దోమల మీద వైరం చేయటము దోమల నిర్మూలన సంఘానికి ప్రసగంటవటము ఇవన్నీ అనవసరాలు ఓ దోమతన కట్టేస్తుంటే దాని పని అయిపోయింది నిర్వైర సరళ భూపక్షం ఆ విధంగా అపకారం చేసిన వాళ్ళు కొంతమంది దోమలలాగా కుడుతూ ఉంటారు కుట్టి వాళ్ళకు కూడా వైరబుద్ధి లేకుండా ఇది న్యాయం ఈ న్యాయాన్ని మీరు ఆచరించండి ఆచరిస్తే ఏమిటవుతుంది సతతయుక్త సంత ఆ నిత్యయుక్తత్వం అనేది సహజంగానే సిద్ధించేస్తుంది ఉపాసతే ఉపాసన చేయాలి ఈశ్వరుని ఆ విధంగా ఉపాసించాలి ఉపాసించడంతో తర్వాత శ్లోకంలో వస్తుంది అంటే నిత్య సంబంధం పెట్టుకోవడానికే ఉపాసన అని పేరు ఎలా ఉపాసించాలి శ్రద్ధయా పరయా ప్రకృష్టయా ఉపేత అంటే శ్రద్ధంటే నమ్మకం కాదు శ్రద్ధంటే నమ్మకం నమ్మకం అని అనుకుంటారు కొంత ఏదో కొంత ఎంతో కొంత విశ్వాసం ఉండొచ్చునుకు కానీ శ్రద్ధ అంటే విశ్వాసం కాదు ఇట్ ఈస్ డిఫరెంట్ నమ్మకం అంటే ఏమిటి విశ్వాసము నమ్మకము అంటే స్టాప్ థింకింగ్ దెర్ ఈజ్ నాట్ ఫర్దర్ థింకింగ్ అమౌంట్ స్టాప్ థింకింగ్ అది శ్రద్ధ అలా కాదు శ్రద్ధ అంటే ఏమిటి దాన్ని అర్థం చేసుకునేందుకు వీడు సమధికమైన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాడు దాన్ని శ్రద్ధ కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కదా ఎలాగా హౌ కమ్ నేను తెలుసుకోవాలి నేను సర్వం ముందు ఈశ్వరుణ్ణి దర్శించ అది నమ్మకమా శ్రద్ధ అది ఉత్సాహం నమ్మకం కాదు సమధికమైన ఉత్సాహంతో మీరు ఆ సర్వ ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయదు కాదు వివేకానంద స్వామి ట్రాన్స్లేషన్ ఇంటెన్స్ ఇన్థూసియాసం టువార్డ్స్ ద గోల్ దాన్ని శ్రద్ధ మేడం ఇన్క్లూజ్ చేస్తారు నాట్ బిలీవ్ హౌ బిలీవ్ కెన్ బి శ్రద్ధ శ్రత దాతి సత్యమును నిలబెట్టేది శ్రద్ధ అంటే ఆ సమధికమైన ఉత్సాహం కాదు కేవలము వ్యతిరేక బుద్ధితో తిరస్కరించే బుద్ధితో అప్రోచ్ సత్యము దూరంగా ఉత్సాహంతో దీన్ని నేను తెలుసుకోవాలి ఈ సంసార సంబంధాన్ని నేను కట్ కట్డౌన్ చేసి ఈశ్వరు సంబంధాన్ని నేను నెలకొల్పుకోవాలి అన్నప్పుడు ఆ శ్రద్ధ ఆ ఉత్సాహం లేకపోతే దట్ మోంట్ హ్యాపన్ ఉత్సాహం లేకపోతే హ్యాపన్ అవును ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనుకుంటే నేను కొంచెం ఇతర వ్యాసంగాలు కట్టి పెట్టేసి మిగతా ఇంగ్లీష్ పేపర్తో ఉండాలి టైం వేస్ట్ చేయటాలు ఇవన్నీ ఆటలు పాటలు కట్టి నేను ఆ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి దాని మీద నేను ప్రేమగా ఉండాలి అని దిగుతాడు దీకే ఫస్ట్ చాప్టర్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోనే ముఖం మొత్తే వస్తుందండి అదే వీడికి తలపోటు అయిపోతుంది అసలు రెండో చాప్టర్కి వెళ్ళడానికే ఉండదు అక్కడ వీడి శ్రద్ధ బయటపడుతుంది సరే కానీ వీడిని మనం అవకాశంగా దీన్ని వర్కౌట్ చేద్దాం తెలిసినంత తెలిసింది ముందుకు అడుగు పెడదాం అని నెక్స్ట్ చాప్టర్ బజామీ చరణంలోకి వెళ్తాడు తర్వాత పార్షల్ ఫిలాక్షన్స్ తర్వాత మంటి నాణ్యం చేరం అలాగే అన్ని ప్రాంతాల స్టడీ చేస్తుంటే ఒక ఆరు నెలల వేపటి దాంట్లో మీకు ప్రసం అనుభవానికి వస్తుంది ఇది నిలబెట్టిది శ్రద్ధ శ్రద్ధ నిలబెడుతుంది మొదటి రోజే ఏదో అవ్వాలంటే అవ్వదు కాబట్టి అటువంటి ప్రేమ అటువంటి ఇంటెన్షన్ షూసియాసోటల్ కమిట్మెంటే కానీ శ్రద్ధ అంటారు అటువంటి ఉత్కృష్టమైన శ్రద్ధతో కూడిన వారై ూర్ణిమ మూర్మం పూర్ణ